చూడ ప్రభావ పరిశుద్ధ గొప్ప దేవ స్వరశక్తి సంపూర్ణ మహోన్నేవాడి కృప మేయడానికి శుభ్ర స్తోత్రమే గొప్ప దేవ ఈ గడిచిన కాలంలో మమ్మల్ని కాచి కాపాడి ఆయన భద్రపరుచుకుని ప్రభావ మమ్మల్ని సజీల పెళ్లి పెట్టుకున్న వన్నాను ఇస్తాయ శివరాత్రి మమ్మల్ని కాచి కాపాడిన దేవాలి పరిశుద్ధానికి శుభుల స్తోత్రమే కల ప్రభాన ఇంటి ప్రభావం దేవ ఇక దివంత ప్రభాక నూతనమైన కృపను నూతనమైన అభిషేకం కనిపించిన పిలిచం మాటల ద్వారా వాటిలో మీరు మాట్లాడాలి మీరు పరిశుభాత్మక జరిగించండి ప్రతి అంధకారం చీక చుక్కలు గర్భించిన వేస్తున్నా ఓ దేవతి ఆటంకాన్ని కొట్టి వెళ్లి ప్రభావిర్ నడిపించి ఈ మీటింగ్ అంత మీరే మంగకార్యం జరిగించి వాటిల్ ద్వారా మాత్రం మాట్లాడి ఈ నామాన్ని మేము తెచ్చుకోమాలి నా కోరే చింత్రో చెర కేరకే యేసుపై కోర నా కోరకే నది వాళ్ళే సూరావాళ్ళే సేవ నువె పాపాముఖి గే మలిబు తోడి పాపాముఖి గే మలిబు తోడి ఆ ఆపై ప్రశు బ నేదే నిల పు నిదేని పు పాప డా ఆత్మా తనవులు చుకోత్నవులు చుకురేసి వారకే నా కోరకే పాప శిక్ష పొంద తగి మన శిక్ష ప్రాభువే సాహించేను పాప శిక్ష పొంద తగిమి మన శిక్ష ప్రాభువే సాహించేను నలుగా గొట్టబాడే పొడవ బాడే నీకై నలుగా గొట్టబాడే పొడవ బాడే నీకై అ యేసు నా కోరకే ఎంత గొప్ప శ్రేమూరే నా కూరకే ఆ తీసుకుందాం గత వారం కొంచెం గ్యాప్ మనకు వచ్చింది అయితే యోసేపు అసినట్లకు సంబంధించిన విషయాలు మరి స్టార్ట్ చేసినాక ప్రతిరోజు కొన్ని విషయాలు నేను చూపిస్తాను ఇంతవరకు ధ్యానించిన ఒక వ్యక్తి ఇక మీదట పోయాడు ఇంకొక వ్యక్తి మొదటిదిగా మొదటి కోరికలు రాష్ట్ర పత్రిక ఐదు నుంచి ఇది ఇంతకుముందు చూసినామో మళ్ళొసారి నేను చూపించి ముందుకు వెళ్ళిపోతాను ప్రార్థన పూర్వకంగా పరశుద్ధు మీకు వనరు ఇంతవరకు మీరు మాకు సహాయపడి నడిపించడానికి మీకు వననాలు తండ్రి ఈ ఉదయ కాలం నుంచి తను మదుపు మరో మీకు వననాలు ప్రభావం ఈ దినానికి మీకు నూతనమైన కృపను అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం బలహీనలకి బలం దయచేయండి ప్రభావ అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి ప్రభావ అస్వథత ఉన్న తండ్రి దుఃఖంలో ఉన్న ఉల్లాసాన్ని దయచేయండి ప్రభావ ఇది మీ జీవిత విధానం తండ్రి కానీ ప్రభా ఈ లోకం నుంచి మరణం విస్తరించిందని మీరు మాతో మాట్లాడనారు ప్రభావ ఆదామ వాళ్ళు చచ్చిన వారు ప్రభా కానీ వారిని వాళ్ళు తిరిగి తెచ్చిన వారు ఆ రూపకంగా మరణం విస్తరించింది ప్రపంచమట జీవం కాదు నైనా కానీ మీరు మాకు మతం మాట్లాడుతున్నారు ప్రభా కాబట్టినైనా యువసత్తు జీవితం నుంచి మరికొన్ని విషయాలు ధ్యానించాలని ఆశపడుతుండగా మీ యొక్క పరుశుధాత్మ నడిపించి మాకు దయచేయండి ఈ యొక్క కృపలో మరోసారి మమ్మల్ని యథార్థతతో పరశుగత వినయ కలిగి ప్రీతికరంగా సేవ చేసే సేవకులుగా తయారు చేయాలని సేవ కాదు ప్రభా ఇది కష్టతరమైన ఇది పోరాటం చీకటి శక్తులతో పోరాడి విజయం పొందాల్సింది ఇప్పుడు విజయం పొందడానికే మీరు మమ్మల్ని పుట్టింపజేస్తున్నారు మీలో రక్షణ కాబట్టి ఆ విజయాన్ని చూసిన వాళ్ళం కాబట్టి ఇంకా ధైర్యంగా ముందు పోలాడపడండి ప్రతి ప్రతి ప్రాంతాల్లో మీ విజయం పొందాలా అటువంటి భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించమని ఏ సుక్రీ స్నాన తండ్రి ఆమె రెండవ కనుకలు రాసిన పత్రిక ఐదవ జయము పదహార వచనంలో ఏమనంటుందంటే రక్షింపబడ్డ మనమందరము నూతన సృష్టి పాతవి గతించని క్రత అన్నప్పుడు ఆ ఆ దానికి సంబంధించిన వాక్యం ఇది ఐదవ అధ్యాయం కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరిని నన్ను మేము క్రీస్తును శరీతిగా ఎరిగింది నన్ను ఇక మీదట ఆయనను కూడా అలాగూ ఎరుగము కాగా ఎవడనన్ను క్రీస్తుని అందున్న సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను కాబట్టి వేసులో ఉన్న మనమందరము ఏసులో ఉన్న వాళ్ళని కాబట్టి మనము నూతన సృష్టి కాబట్టి ఆదము వంటి జీవనం కాదు మన ఏసు వంటి జీవనం కాబట్టి ఇక మీదట రక్షింపబడ్డ మనము ఈకమిదట ఏ ఎవరిని కూడా శరీర రీతిగా ఎరగద్దు ప్రతి బాహ్యానికి చూడద్దు బయటికి చూడద్దు ప్రతి మనిషిని వాడి హృదయంలోని ఆత్మను మనం చూడాల వాడి జీవనంలో ఉన్న దేవుని ఆత్మీయ నడిపింపుని మనం జాగ్రత్తగా పరిశీలించాలా అదే మనకు అనుగ్రహించబడ్డ పిలుపు కాబట్టి దీన్ని మనము కన్ఫ్యూజ్ చేసుకోవద్దు నువ్వు ఎక్కడ ఆఫీస్కి పోయినా ఏ కంపెనీకి పోయినా ఏ ఉద్యోగశాలంలో ఉన్నా ఎవరితో మాట్లాడుతున్నా ఆ మనిషిని ఆత్మ రీతిలో ఎరగాల కాబట్టి ఎరగడం అంటే ఏం ఆయన ఎటువంటి కూడా తెలుసుకోవాలా ఆయన హృదయం ఎటువంటిది నేను మీకు కొంతకాలం క్రింద చూపించాను ఎందుకంటే ఇవి ఎట్లా ఎరగాలని సరదా ఒకటి ఏంటంటే ప్రభుత్వ ఎవరు నీకు అవి చూపిస్తారు ఇప్పుడు ఉదాహరణ ఇటుగా బయటికి మనిషి మంచిగా కనిపిస్తారు కానీ వాడి జీవితము వారి హృదయంలో ఉంటది కదా రహస్యంలో దేవుని దేవుడు తప్ప ఎవరు గ్రహించగలరు నీలో ఏ రహస్యము గానీ ప్రభు తప్ప ఎవరు వాటికి బయటకు తీసుకొని రాగలరు కాబట్టి ఇక్కడ మనం ఈ విషయాన్ని అర్థం చేసుకుంటున్నాం మోసే ఒక ఐగుట్టే చంపించండు ఎవరు చూడలేదు ఇసుకలో పాటి పెట్టిండు ఎవరు కానీ ఇష్టల కొందరికి తెలుసు ఇక చేసినట్లు అలా ఆయన పోయి చూసిండ ఇసుకలో ఎక్కడో దూరంలో పాతి పెట్టిండి ఇసుకలో కానీ తెల్లవారి ఇద్దరు ఇస్రాయల్ కొట్లాడుకుంటుంటే ఎందుకు కొట్లాడుకుంటున్నారు మీరు అన్నదమ్ములే కదంటే లోవాడు మాకు తీరుకు చెప్పడానికి వచ్చిన నిన్న దిన ఒక చంపినట్లు మామలగడు చంపడానికి వచ్చిన మాట్లాడు అంటే వానికి ఎట్లా అర్థమైంది వాడు చూసిండ లేక వానికి వివేచన వరం ఉందా ఇవన్నీ ఆశ్చర్యంగా ఉంటాయి మనకి చెప్పడానికి కానీ అందుకే ఈ వాక్యం చెప్తుంది ఎవరినైనా కానీ మీరు ఆత్మలో ఎరగడం నేర్చుకోవాలా మరి ఆత్మలని విభజించడం నేర్చుకోవాలా నువ్వు అంత లోటుకు వెళ్ళిపోగలవా ఒక వ్యక్తి వాడి ఆత్మీయ జీవితం ఎట్లా ఉందో నువ్వు చూడగలవా ప్రభు చూడమంటున్నాడు కదా ఇక్కడ ఈ వాక్యం ఎట్లా చూడగలవు నూతన సృష్టి కాబట్టి నువ్వు చూడగలవు ఎందుకంటే ఆత్మ కదా నువ్వు ఆత్మ కాబట్టి ఒక వ్యక్తి ఆత్మ జీవితంలో నువ్వు చూడగలవు నేను ట్రై చేసిన ఒకసారి దేవుడు నాకు చూపించండి చాలా విషేదాకరం అనిపించింది ఇంత తీర్థ దేవుడు చూపిస్తాడా ఆయన చూపించే దేవుడు ఎందుకంటే ఆయన జీవం గల్ల దేవుడు ఏ స్ప్రో ఒక బ్రదర్ కి వైరస్ ఇన్ఫెక్షన్ అయింది అయితే వాళ్ళ కుటుంబం సభ్యులందరూ ప్రార్థనలు బహు దుఃఖంలో మంచి కుటుంబం నుంచి ఆ బ్రదర్ మంచి ఫ్యామిలీ కానీ ఆ ఆ బ్రదర్ మంచిగా ఉంటాడు చూడడానికి ఎంత గం ఎంత హ్యాండ్సాంగ్ ఉంటాడో కానీ ఆయనకి హెచ్ఐవి వైరస్ వచ్చింది నేను ప్రార్థన చేసిన ప్రభు అంత మంచి కుటుంబంలో నుంచి ఒక వ్యక్తికి రావడం అంటే ఇది ఎవరైనా మిస్టేక్ డాక్టర్లు మిస్టేక్ చేసిండ్రాక నర్సులు ఇంజెక్షన్ ద్వారా ఇంజెక్షన్ చేసిండ్ర అయితే ఎట్లా అని ప్రార్థన చేస్తే నా ప్రభు చూపించింది తను ఒక వ్యధిచార్ దగ్గరకు వెళ్ళిండని దాని ఒక రెండు మూడు రోజుల తర్వాత నేను రోడ్ మీద పోతుంటే ఆ వ్యధిచార్ని చూపించండి నా పక్క నుంచి పోతుంటే ఈ అని ఆయన అట్లాగా మాట్లాడేది నేను అందుకే నేను కాంప్రమైజింగ్ అని సేవ జీవితంలో ఆ రుచి చూసిన వాడిని కాబట్టి నేను లేదా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటికి పోయి కొంచెంసేపు ప్రార్థనలు కూర్చొని వెళ్ళి పెట్టే కాదు ఆయన అంత డీటెయిల్ గా చూపించేవాడు అక్కడ దేవుడు అడిగితే నువ్వు ఒకటి అడిగితే చూపించే దేవుడైన అంత డీటెయిల్ గా తర్వాత నాకు చూపించింది ఆ బ్రదర్ ఒక చెత్త మూవీ చూసి ఆ మూవీ కూడా చూపించిండ పేరేండు మూవీ పేరవని చూపించిండు నాకు ఆ మూవీ చూసినాక అతను శోధనలో పడిపోయాడు పోయి అశ్రితను చైమించినట్టు చెప్పించింది దాని తర్వాత అస్త్రి చనిపోయింది కానీ బ్రదర్ నేను అడిగిన ప్రభులలో ఎంతో ఎన్ని గంటలు రాత్రి భాగాలు ప్రార్థన చేసినా ఆ బ్రదర్ గురించి ప్రభావ అతని క్షమించమైన అతని కుటుంబం మీద అవమానం తొలగించు ప్రవ్వా తల్లిదండ్రులు వాళ్ళ గొప్ప సేవకులు ఆ కుటుంబంలో అంత భయంకరమైన విషయం జరిగింది ప్రభావ క్షమించండి వారి తల్లిదండ్రుల సేవను చేసుకో ప్రవ్వా ఆ బిడని అతను ఆయుష అతని చనిపోతుంది గతంలో నేను కండారం చూసినాను చనిపోయే టైంలో అని ప్రార్థన చేస్తే ఆ ఆ బ్రదర్ ని దేవుడు బ్రతికింపు చేసాడు నేను ఎక్కడెక్కడో ప్రార్థనలు చేపించిన బ్రదర్ గురించి ఆ చూసిన నేను ఆ బ్రదర్ ఇంకా మరణ పడత మీద పండుకనున్నాడు సన్నగా అయిపోయాడు అతన్ని పురుగులు పడతాయి మనుషులే ఆ పురుగులు బ్రతికినప్పుడే పట్టినాయి అతన్ని నేను చూసిన కండారం ఏడ్చుకుండా నేనైతే విపరీతంగా ఏడ్చుంటుంది నేను నేను బయటికి ఏడవని చనిపోతే ఏడవని గాని ఇట్ చనిపోపోతున్న వాళ్ళ గురించి భయంకరంగా ఏడుస్తా నేను రాత్రి బదలు నేడుస్తానండి మార్గంలో కన్నీళ్లు విడుస్తూ అప్పుడు ఆయుష్ని పొడిగించండు దాని తర్వాత హాస్టల్ తీసుకుపోయినా ట్రీట్మెంట్ ఇప్పించిన సర్జరీస్ చేయించినా చూడండి ఇవన్నీ మనకి సేవలో తప్పవు నువ్వు నిజంగా అటువంటి సేవకులు అయితేనే కానీ ఆయన కొరకు అంగీకారంగా జీవించలేవు నేనేదో పలాని గ్రామానికి పోయి పలాని ప్రాంతానికి పోయి ఉంటే వాక్యం చెప్పొస్తా కాదు భారం ఉండాల నీకు ఆ గ్రామంలో పోయినప్పుడు ప్రతి వ్యక్తి విషయంలో నీకు ఆ భారం ఉండాలా వాని గురించి ప్రార్థించాలా వానికి ఉపశమనం కల్పించే బా అది ఉండాలా నీకు ఆ తప్పన ఉండాలా వానికి ఎట్లా అనగా నీ రక్షణ సందేశం చెప్పాలా ఎట్లా చెప్తావు చె స్టోరీ చెప్పినట్లు కాదు కదా వాణ్ణి ఆత్మను నువ్వు వివేచించాలా కదా వాళ్ళ దయ్యం ఉందని నీకు ఎట్లా తెలుసు నువ్వు ధైర్యంగా ఒక మనిషి మీద తల మీద చేయబెట్టి ప్రార్థన చేయలేవు కదా నువ్వు నీకు ఆ భయం నీకు ఆ ధైర్యం లేదు కదా వాళ్ళు అటువంటి టైంలో నువ్వు ఎట్లా ప్రార్థన చేయాల ఒక వ్యక్తికి తల మీద చెయ్యకపోతే వాడిని ఎట్లా నువ్వు వివేచించగలవు కళ్ళ మీద చేపెట్టకుండా వివేచించగలవా నీకు అటువంటి అభిషేకం ఉందా వాడిని కళ్ళలో కళ్ళు తీసి వివేచించగలవా నువ్వు కళ్ళు ముసుకొని ప్రవా ఈ బ్రదర్ గురించి నాకు బయలుపరచుకోవా అంటే ఆయన నీకు బయలుపరుస్తాడా ఈ అనుభవాలు లేకుండా నువ్వు ఎట్లా సేవ చేయగలవు ఇది చాలా కష్టకరమైంది ప్రతి ఒక్కరిని షర్రీతిగా ఎడగాలనేసి వాక్యం చెప్తుంటే నీ దేవ విధానం నీ జీవన విధానం ఎట్లా ఉందని అందుకే నిన్న దినం మేము ఒక వాక్యం చూస్తున్నాం ద్వితీయోపదేశానం నాలుగోదయం ఏడవంలో ఫర్ వాట్ నేషన్ హూ హాట్ సో నై అండ్ ఆఫ్ అ గాడ్ ఈ కాల్ అపాన్ ఇన్ఫార్మ్ కాబట్టి తెలుగులో లేదని చూపిస్తుంది నిన్నటినగా మనము ఆయనకు మొరక్కినప్పుడెల్లా మన దేవుడి యొహకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు ఎవ్వరు లేరని రుజుపరుస్తున్నాం మనం మన ప్రభు తప్ప ఎవ్వరు మనకి సమీ సమీపంగా లేరు ఏ దేశానికి ఏ దేవుడు సమీపంగా లేడు మనకి తప్ప సమీ పాత నిబంధన కాలంలో కాలం జీవితంలో ఆయన మన హృదయంలో ఉన్నాడు సమీపంగా హృదయంలోనే ఉన్నాడు ఆయన కాబట్టి ప్రతి ఒక్కరము ఒక ఒక దేశము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎవసేపు గురించి నేర్చుకుంటున్నాం ఇప్పుడు కాబట్టి ఒక వ్యక్తి గురించి నువ్వు ఏ రీతిగా తెలుసుకోగలవు వివేచించమన్నాడు పౌలు ఆత్మలని నువ్వు ఎట్లా వివేచించగలవు వాటితో తిరుగుతూ తెలుస్తాడు ఒక్కసారి ఫస్ట్ టైం కలిసినప్పుడు చెప్పగలవా వాడు ఎట్లా అంటాడో జీవిత రహస్యం ఏందో చూపిస్తాడు దేవుడు ఎన్నెన్నో చూపిస్తా ఉంటాడు ఎంతో మంది గురించి చూపిస్తుంటాడు మనం దాన్ని పబ్లిసిటీ చేసుకుంటే మనం గొప్పలం కానీ మనం అట్లా గొప్పలం కాని కోరుకు ఇస్తుందా మన కునిషిని ఏ రీతిగా ఎరగాల ఆయన ఆత్మని ఎరగాల శారీరకంగా కాదంటు ఫిజికల్ గా కాదంటున్నాడు ఆత్మని ఎరగామంటున్నాడు ఏ వ్యక్తి జరుపునా గానీ ఆత్మ ఎటువంటిదాన్ని పరిశీలించాలంటున్నాడు కాబట్టి ఈ వాక్యం ఇందాక నేను చూపించినట్టు ద్వితోపదేశం నాలుగో తొమ్మిది ఏడవ కింగ్ జేమ్స్ వర్షన్ లో తప్ప ఏ బైబిల్లో లేదు ఇది డెలీట్ చేసేది కావాలని అవర్ లార్డ్ ద లాడ్ అవర్ గాడ్ ఈ ఆల్ థింగ్ దట్ మీ కాలింది చాన క్రియర్ గా ఎందుకంటే సమర్థ సృష్టిని మన ప్రవే సృష్టించింది కాబట్టి ఆయన నోటి మాట ధర చేసింది కాబట్టి ఆయన జీవం ఉండే అన్నిట్లల్లో మొబైల్ ఫోన్ ఎట్లా పని చేస్తుంది అది మేడం కరెక్ట్ ఎలక్ట్రానిక్జెట్ కానీ దాంట్లో ఎక్కడ వచ్చింది చెప్పండి జీవం నువ్వు మాట్లాడుతుంటే నీ మాటలు ఎక్కడ పోతాయి బయటికి ప్రభువు ప్రభు హస్తము లేకపోతే ప్రభు జీవం లేకపోతే ఇది ఎంత పని చేస్తాం ఆయన చూసినది ఇది కూడా ప్రతి వస్తువు నీ ఆస్తులే కాని నీ వెహికల్సే గానీ నీ మోటార్ బైక్స్ కానీ నీ కుటుంబం ఇంట్లోంటే ప్రతి వస్తువు అయిన హస్తం ఉంది ఒకటి మన వాక్యం ఏం చెప్తుంది అంటే నువ్వు దేని గురించి ఆశపడుతున్నావు యువర్ డిజైర్ గాడ్ అన్నది కదా మనం చూస్తున్నాం మనము ఆ వస్తువు ఆ వస్తువులో దేవుడు ఉన్నాడు అనేది ఈ వాక్యం చెప్తుంది కానీ క్రిస్టియన్స్ వచ్చి పద్ధతితో ఒప్పుకోరు వాక్యం ఎందుకంటే తెలుగులో లేదు అది తెలుగులో ఉంటే ఖచ్చితంగా వాక్యం తెలుగులో లేదు ఒప్పుకోరు ఇంగ్లీష్ లో ఉంది బైబుల్ ఏదైనా అది కూడా కాబట్ యు నాట్ డిజైరింగ్ థింగ్ ఇప్పుడు వస్తువుల పట్ల ఆసక్తి మనకు ఉండదు కానీ వస్తువులను కలిసి దేవుడి పట్ల ఆసక్తి ఉండదు ఆ వస్తువు దేవుడి వల్ల ఈ లోకంలో ఏదైనా గాని ఆయన వలనే వాక్యం మనకు భూమిలో ఆయన సృష్టించకముందే ఈ భూమిని దాని దాంట్లో ఎన్నో దాటి ఎన్నో లవణాలని రకరకాల కెమికల్స్ వస్తువులని మినరల్స్ అని మినరల్స్ అంటే ఇవన్నీ ఉన్నాయి కదా గోల్డ్ అయ్యన్ ఇవన్నీ మినరల్స్ కదా కాపర్ బిత్తడి వీటన్నిటి ఎప్పుడో పెట్టాడు దేవుడు మళ్ళీ ఆయన ఆయన నోటి మాట గారా అవన్నీ అందులో జీవ మనం లేదనుకుంటున్నాం ఎందుకంటే ఈ వాటిలే మట్టి జరిగింది ఆయన ప్రతి దాంట్లో ఉన్నాడు లేకపోతే వాటికి విలువ ఉండదు అది నేను చెప్పే పాయింట్ కాబట్టి ఈ లోకంలో ప్రతి కి విలువ ఉంది కదా ప్రతి వస్తువులకి విలువ ఉంది అందుకు నువ్వు దానికి ప్రాధాన్యత డబ్బులు పెట్టి కొంటున్న వాటిని నీ చుట్టూ ఉన్న వస్తువులు నేను దాంట్లో జీవం ఉంది ఆయన సృష్టించిన వాటిని కానీ నువ్వు లేటుకొచ్చిన ఈ లోకంలో అంతే పేరే కాదు కానీ ఎప్పుడూ వాటిల్లో జీవం పెట్టింది అందుకేమన్నా ప్రభు అంటాడు నా తండ్రి ఏం చేసినా నేను అదే చేసిన అంటాడు కాబట్టి నీ విధానం ఏంటంటే వీటిని ముందు గ్రహించాలా దాని తర్వాత స్వీకరించాలా లేకపోతే ఏమవుతుందంటే ఈ వాక్యము ఎప్పుడు మీ జీవంలో పని చేయదు ఇంత ఇన్ని సంవత్సరాలు పని చేయలేకపోయిండదు కాబట్టి ఆయన సృష్టించిన ప్రతి దాంట్లో కూడా ఆయన ఆత్మ ఉంది అని నేను రుజుపరుచుతున్నాను వాక్యంలో నిన్న జనమ్మ ఎందుకంటే ఆయన ఊపిరి ఆయన ఊహిండు కదా నాస్తిక రంధ్రంలో ఆయన జీవవాయువుని ఊదిండు మరి చెట్లలో ఉంది ఆక్సిజన్ మళ్ళీ ఆయన ఆయన జీవవాయువు ఊదరట్ట చెట్టు లేకపోతే జీవం లేదని చెప్తున్నాం మనం ఎందుకంటే ఆక్సిజన్ ఇస్తుంది దాంట్లో ఆక్సిజన్ ఎవరు పెట్టిండ్రు దాని ఆకుల లభించక్సిజన్ అదే ఆకు ఉదయం ఆక్సిజన్ వస్తుంది అదే ఆకు రాత్రి పూట కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది ఎవరిచ్చేదాకా జీవం అటువంటి గుణగణం అందులో దేవుడు లేకపోతే అచెట్ల బ్రదంటే చెట్ల దేవుడు ఉంటాడు అంటే ఈ వాక్యం చెప్తుంది ప్రతి దాంట్లో ఉంటాడు దేవుడు అని ఇంతకాలం నువ్వు దానికి హిందూ కానీ ఇక్కడ మాత్రం అది క్రిస్టియన్ బోధన ఉంది వాక్యం అంటే తేటగా కానీ ప్రతి దాంట్లో ఆయన ఆత్మ ఉంది నీ శరీరంలోని ప్రతి అవయవంలో ఆయన ఆత్మ ఉంటది మళ్ళీ నీ శరీరంలోని అవయవాలు చచ్చిపోతున్నాయి అంటే దాంట్లో నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోతున్నట్లే కదా అట్లా అర్థం ఇప్పుడు చూడండి యాబోబు కలిగిన ఆ దర్శనం కళ గురించి నేను ఆ మీకు ఏమని చూపిస్తాను ఆయన కలలో మనకి ఇవన్నీ కనిపిస్తా ఉంటాయి ఆ కనిపిస్తా ఉంది దాని తర్వాత నిత్యైన నుంచి పైకి వెళ్తా ఉంది దాని తర్వాత నిచ్చెన్న మీద నిచ్చెన్ క్రింద నుంచి దూతలు పైకి వెళ్తున్నారు కానీ పైన దూతలు స్టార్టింగ్ పాయింట్ కింది దూతలు పైకి వెళ్తున్నారు కానీ ఇవన్నీ అంటే క్రింద ఉన్నట్టే కదా దూతలు ఆ వాక్యం ప్రకారం కానీ ఈ లోకం కూడా కదా ఆల్రెడీ దేవుడిక్కడ పెట్టిన కీర్తన గ్రంథాలు మనం చూస్తున్నాం తన దూతల కాకే పిచ్చిన కాబట్టి దూతలు ప్రతి ఒక్కరికి దూతలు కాపులు కాపలాగా వస్తున్నారు మనకి ఎటువంటి హానిలు కలిగిన లేకుండా ఎంత కాలం కాపాడుతారు వాళ్ళు నువ్వు ఈ సత్యాన్ని గ్రహించినంత కాలమే ప్రతి అవయవంలో దేవుని యొక్క ఇంప్రింట్ ఉంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఆయన స్పిరిట్ ఉంది అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను అందుకే చూడండి ఇప్పుడు ఆదికాండం మొదటి అధ్యాయము లో మనం చూస్తున్నాము నేను ఇంకొక టెన్ మినిట్స్ వాక్యాన్ని ముగిస్తున్నాను ఆదికాండము మొదటి అధ్యాయంలో ఆయన నక్షత్రంలోనూ సూర్యుని చంద్రుని సృష్టించినంత జరిగింది అనేది అక్కడ మనం చూస్తున్నాం చూడండి పద్నాలుగవ వచనంలో దేవుడు పగటికి రాత్రి అని పదమూడవ వచ్చి అస్తమయమును ఉదయం ను మూడవ దినం దేవుడు పగటికిని పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశాల ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగునుగా కాని అని చెప్తారు దాని తర్వాత వీళ్ళు తెలుసు సూర్యుడు చంద్రుడు నక్షత్రం లని జ్యోతులు కలుగునుగా కానియూ అవి సూచనలను కాలంలో సూచించటకై ఉండుగాక అని చెప్తున్నాడు భూమి మీద వెలిగించటకు అవి ఆకాశ విశాల మందు ఉండుగాక అని పలికినాడు ఆ ప్రకారం అర్థం చేసుకోండి సూర్యుని చంద్రుని నక్షత్రంలో ఎందుకు కల్పించిన దేవుడు చాలా క్లియర్గా ఉంది కదా అవి సూచనలను కాలంలో చూపిస్తుందంట దాని తర్వాత దినములను సమస్యలను చూపి తర్వాత అవి ఎవరికి చూపిస్తున్నాయంట భూమి మీద వెలిగించట చూపిస్తున్నాయంట అంటే భూమి మీద సూచనలను కాలంలను దిన సమస్యలను కల్పించడం కొరకు పైన పెడతాడు వీటిని ఆ కూర్య నక్షత్రం మనం ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా యోసెప్పు కలిగిన యోసెప్పు కలిగిన దర్శనంలో మనం చూస్తున్నాం యోసెప్పు కలిగిన ఆ సూర్యుడు చంద్రుడు నక్షత్రంలో ఆయన ఎదుట సాగిల పడినంటే ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి కాలములు ప్రతి సూచనలు ప్రతి దినములు నీ కాళ ఎదుటి మోకి మోకాలుంటున్నాయి అవి నీకు తప్ప ఎవరికి అవి అర్థం కావు అవి నీకు తప్ప ఎవరికి చూపించావు అవి ఎందుకంటే యువసేపుకి సాదృశ్యంగా ఉన్నాం మన ప్రభుకి మన ప్రభుకి నీడ వంటి వాడు యువసేపు మన ప్రభుత్వం స్వీకరించిన కాబట్టి ఇప్పుడు మనము యువసేపు ఈ లోకంలో ఉన్న ప్రతి సూచనని నువ్వు అర్థం తీసుకుంటావు అవి నీ కాళ్ళ దగ్గర తాగిరపడ్డాయి ప్రధానం పన్ను మనం చూస్తాం కదా దూరిని ధరించుకున్న స్త్రీ చంద్రుడు తన కాళ్ల దగ్గర ఉన్నాడు ఆమె నక్షత్రంలను కిరీటంలాగా ధరించుకుంది కాబట్టి ఆయన తప్ప కూడా ఈ కాలాలనే అర్థం తీసుకోలేరు అదొక స్పెషల్ క్రైస్తవ గుంపు అది ఎప్పుడు బయట ఉంటది అది లోపాల ఇవి ఎప్పుడూ అర్థం కాక్యాలి బయట ఆ ఫోర్త్ గ్రూప్ కే ఇవన్నీ అర్థమైతే ఆయననే ప్రసవ వేదన పడుతుంది ఎట్లా చెప్పాలి ఇవన్నీ మనుషులకి ఏం చేయవాలంటే అభిచింతంగా నడిపించాలి అదే ప్రసవ వేదన కాబట్టి ఆ దర్శనం కలిగింది తల్లిదండ్రులు ఆ అన్నలు వచ్చి ఆయన కాలేజీతో సాక్షంగా పొందినట్టు కానీ ఈ వాక్యం ఏం చెప్తుందంటే పదుకు పన్నెండు పదమూడు పద్నాలుగు వర్షాలు ఇవి కాలాలను సూచిస్తున్నాయి అంట ఈ నక్షత్రములు రాజు దినములు ఎట్లా ఉండబోతున్నాయి రాదు కాలములు ఏ రీతి అని ఇప్పుడు అవి నీకు అది అనుగ్రహించబడ్డాయి అందుకు నీవులాగా మారాలా నువ్వు ఎక్కువ లాగా మీ కంట్రోల్లో ఉంటది రాబోవు కాలాలు రాబో దినాలు రాబో సూచనలు అన్ని నీకు అర్థమవుతాయి దేవుడు చెప్తున్నప్పుడు ఎప్పుడు రాబోతుంది తీసుకున్నా నెక్స్ట్ ఏ సమస్య చెప్పబోతుంది కాబట్టి ఇవన్నీ ఈ సృష్టి అంతా మీ ఎదుట సాహసంగా పడుతుంది అనే విషయాన్ని వ్యాఖ్యలు దేవుడి యాక్చువల్ గా జ్యోతి ఎంత సాహసంగా పడుతున్నాయి అవన్నీ ఎందుకు మనిషికి అంతంగా ప్రారంభి చెప్పండి లోకంలో అందరికీ కలుగుతా ఉంటాయి దర్శనాలు కానీ స్పెషల్ గా నీకెందుకు ఇచ్చింది ఆ బహుమానం ఆ వాక్యం తీస్తాను ఒకటే సూచనంటే కాలంలు సూచనలు దేవుడు తన ఆధీనంలో పెట్టుకున్నాడని మనం చూస్తున్నాం కొంతకాలం కిందట వాక్యం కానీ తప్ప ఎవరికి అర్థం కావాలి కానీ వాటిని నీకు అనుగ్రహించండి అట్టు అర్థం చేసుకోవడానికి కోరుకు నాన్ క్రిస్టియన్స్ చేతిలో పడితే ఏమయ్యాడు చెప్పండి వాడికి భవిష్యత్తు అర్థం అయిపోతే వాళ్ళ కూడా అయిపోతుండే స్టాక్ మార్కెట్ లో ఏ స్టాక్స్ రేపజన హై రైజ్ అయితాయో ఆ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసుకుంటాడు చేసుకుంటే రేపటి అయిపోతాడు ఒక్క నైట్ లోనే కోటేశ్వరుడు వాడు వాళ్ళు దేవుడు వానికి సీక్రెట్స్ వానికి వెళ్లే నీకు ఇస్తుంది కానీ నువ్వు అటువంటి పనులు చేయవు కాబట్టి ఈ వాక్యం ఏం జ్ఞాపకం చేస్తుంది ప్రతి కాలాన్ని ప్రతి సూచనని మీ ఆధీనంలో పెట్టేడు మీ కాళ్ళ దగ్గరకు వచ్చినాయి అది ప్రతి కాలం ఎందుకు అనుగ్రహించబడిందంటే చివరిగా నేను ఆ వాక్యాన్ని చూపించేసి ముందు ఇష్టం చేయండి యోగ గ్రంథంలో ఉంది సూచన యోగ గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ అష్టంలో వెన్ మెన్ ఆర్ క్యాచ్ డౌన్ సేవ్ లిస్టింగ్ అప్సన్ ఈ సీక్రెట్ అర్థం చేసుకున్న మనకు ఏమంటుందంటే నీవు పరద్రోయబడిన ఇప్పుడు సూచించినందుని ఆయన రక్షించను కాబట్టి ఇది ఎవరికొరకు అనుగ్రహించబడింది అంటే వినయం గల వారిని ఆయన లేవనిస్తాడు హీ విల్ రైస్ దేమ్ అనడు ఇంగ్లీష్ తెలుగులో తెలియదు తెలుగులో ఆయన వినయం వారిని రక్షిస్తాను అన్నాడు కానీ ఇంగ్లీష్ మనకు హీ విల్ రైస్ దేమ్ అన్నాడు అన్నాడు విన వాడిని ఆయన లేవనెత్తానన్నాడు దాని తర్వాత రక్షిస్తా అన్నాడు కాబట్టి ఈ సూచనలు అర్థమైన వాళ్ళు తప్ప ఎవ్వరు కూడా లేయలేరు గ్రహించలేరు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు సరే నేను ఇక్కడికి వాక్యాన్ని మరికొన్ని డీటెయిల్డ్ వాక్యాన్ని మనం చూస్తాము అంతవరకు దేవుడు మనకు రేఖలో ఉండాలని చేద్దాం పరిశుద్ధన వరకు మీకు వదనాలైనా మీకే స్థిత స్తోత్రాలు ఇచ్చాయా సూచనలు కాలంలు మీ ఆధీనంలో ఉన్నాయి కానీ మాకు అది ఒబే అవుతాయి మాకు అవి ఏదైతే చూపిస్తే మీరు చూపిస్తున్నారు ప్రభా యువసేపు కాళ్ల ఎద్దు కాభా యువసేపుకి యువసేపు నీడ వాడు నిజ స్వరూపం మీరు ప్రభా వాళ్ళు మీ పిడల మేము మేము నిజ స్వరూపం వాళ్ళు మాకు కూడా మీరు ప్రకటన క్రిందల చూపిస్తున్నారు ఆ స్త్రీకి మీద వర్తించినారు ప్రభా సూర్యుని నక్షత్రాన్ని ఆయనే కాలు దగ్గర తీసుకొచ్చినారు ప్రభు ఆయనే తలకి పెట్టినారు ప్రభుత్వ నక్షత్రాలని కాబట్టి ఆయనే తప్ప ఎవరు అర్థం చేసుకోలేరు మళ్ళీ అటువంటి అర్థమయ్యే శక్తిని మాకందరికి అనుగ్రహించి మీ మహిమార్థంగా లేవు కదండి మమ్మల్ని మేము ఈ లోకంలో తనిపిలుగా వాళ్ళ సంపూర్ణంగా ఏదో సంపాదించుకోవాలని చెప్పి పాత్రలేము ప్రతి ఒక్కటి మీ చెట్ట నడిపించాలో మీ వాక్యం దాంట్లో వల్ల ఆకర్షించుకోవాలని మీరే అనుగ్రహించి నడిపించి మనందని ఏది గురినో ప్రార్థిస్తున్నాం తండ్రి సర్వాధికారి సర్వత్రికా మీడియానికి పోతు ఈ చిన్న దానం leverage తో మనల్ని తప్పవా ఇంకొద్ది నెలలంతే మనం కాపాడుబడత నిద్రపోవాలి అలా ఆలోచిలేదన్నిటి కొడలేసి పోలారు మనం నమ్మాలి కబీలుకిల నిమరండి నిన్ను బాకిన మనం నమనాలి ఏది నా చెలుతుతరాడు దీనిని నిలకొంది నాదా దరికి రెండు నెలలు మేము చేయవలసి అన్ని చేసి వాతావరణం ఎన్నికల్లోని వారిని జరుపుకు ఇచ్చిన ప్రజాన్ని కాపాడుకునేటప్పుడు ఆ రక్షణకుండా ఎందుకప్పుడు మాకు సహాయము నడిపించిన దయచేయండి ప్రజల మాకు ఆత్మీయ సహాయము దయచేయండి బలపరచి కోవిడ్ బాధితులను రైతులను తండ్రిలను వికలాంగులను అనారో ముఖ్యతలు వారికి రంగులను సంపూర్ణ మరియు ముఖ్యంగా నాన్న వారికి ఒక అవకాశం బయట ఉందని నాన్నీ వాడుగా జరుగుతున్న బట్టి వాడు తీసుకుంటున్నాం నాయన సహోదరు సహోదరులు నాయనా వారిని బట్టి నానా చేసుకుంటున్నాం తండ్రి అటు మరణము అటు ప్రయాణము నాకు కావాలని ఆట సాయం చేయండి చివర హత సాక్షలియ ఎవరి చేతిలో కూరుతున్నాం కళ్ళలో అభివృద్ధి తరువాత మంత్రి వర్కింగ్ చేయండి కుటుంబంలో సమాధానం సంపూర్ణ ఆరోగ్యము సంపూర్ణ స్వచ్ఛత సమాధానము శాంతిని అనుగ్రహించండి కుటుంబంలో కూడా అందగారిని బట్టి అలా సంపూర్ణ ఆరోగ్యం వైపు సరే మన్నయ్య సన్న నాకు ఆదరణ వెర్చేసింది ఉండనలా ఇక మనం అలర్చేమను ఇంకా లేటుగా నడిచంతనే వెర్చేని చెప్పినా నానా 21 29 ని కోత్రేల్లో ఎర్కనికి తమ హాట్ చే దారి దొరుకుందన తండ్రి సుమన్న నమరుంచండి కార్తీక్ అన్న రిపోర్ట్ ని తోడుందన ఆజ్జీంచి ఒక మోమను కొట్టుకోవడానికి వచ్చా నానా కిటమల వెల్ల నాయన ఇదో సమం అది మీకు తమ ఉండాలి మీకు అంగీకారం అక్కడ గుర్తున్నవారు గొప్పవారు ఆయన సంపూర్ణ బలము సంపూర్ణ రక్షణను కలిగి అక్కడ వెలిగించామని ఓడికొని ఒక వారంగా అక్కడికి మిమ్మల్ని మనం పడాలి ప్రభావ మీరు మాత్రమే అక్కడే కార్యాలు చేయాలి ప్రభు ఆయన అక్కడ వెనక ఉన్న ఆదే తీసుకోమని నేనమ్మ పరిశుద్ధు నా మమ్మల్ని మొక్క చెప్పుకుంటే ఇది నేమతో మిమ్మల్ని నేను తగ్గిస్తుంటే రక్షిస్తూ మా రక్షకుడు మా ప్రతి అడిగితే పరిస్థితి ప్రార్థిస్తాడు మనం తండ్రి గొప్ప దేవ సర్వశక్తి సంవత్సరం మహిమ కృప నీ స్వోత్రమైన గొప్ప దేవ నిదర్శన కాలం కాచి కాపాడి అయినా భద్రపరుచుకున్న తప్ప మమ్మల్ని చదివిలో పెట్టుకున్న తర్వాత మీ కృపణి గురించి ఆయన మీకు మీ యోగ్యత అనుగ్రహించినారు దాన్ని బట్టి మీకు అన్నా నిశా వాటి మీరు అతను మాట్లాడిన తర్వా ఎన్నో విషయాలు తర్వాత బయలుపరుస్తున్న తర్వాత పరిపాలించిన తర్వాత మంచి పిల్లలు అవలంబించుకోవాలా అనుభవ పూర్తి అనేది ప్రకరించాల ప్రభావ ఈ సృష్టిలో ఇచ్చిన ప్రతి దాంట్లో ప్రభావ మీ జీవన ముందేశ ఆయన ఆశ్చర్య రీతి ఉండే కానీ ఎన్నో విషయాలు బైబుల్ పెట్టారు ప్రభావ మీకు మర్మాలి ప్రభావ అవి మా కాలంలో రిలీజ్ చేస్తున్నారు అది మా కళకి ఎంతో ఆశ్చర్యంగా ఎంతో ఆహ్లాదకరంగా ప్రభావ జీతంలో ప్రభావ గొప్ప దేవుడు వేసాయని అన్నారు ప్రభావరం కాబట్టి ప్రభావ ప్రతి దాంట్లో మీరు మాకు జీవం ఇచ్చాను సమస్తం అన్ని కనిపించిన ప్రభావం అధికారం ఇచ్చాను శత్రు బలం అంతటి కూడా మాకు అధికారం ఇచ్చిన అది మేము వాడుకోవాలి ప్రవా ఇంతకాలం ప్రభావం ఆ చట్టం వెలుకృా చేసిన ప్రభావాడు మేము పాటించే దాని ప్రకారం జీవించాలను అనేక పంచుకోవాలి మైమర్దమైన తర్వాత అనేక ప్రభుత్వ చట్టం బయలుపరచాలి ప్రవాళ్ళు బిడెలుగా మమ్మల్ని తయారు చేయని తర్వాత ఎంతో కష్టదారుండేదానికి తర్వాత మీరే మాకు సహాయకులు తర్వా మీ ఆత్మ ద్వారా ప్రభావం జ్ఞానాన్ని అనుగ్రహించి ఇది అర్థం చేసుకునే ధనితు అనుగురించారు నేను దాని బట్టి మీకు అన్నాను నాకు అంది సృష్టిలో ప్రభావీ ప్రభావ మీ మై మర్గమే ప్రభావం ప్రభావ ఈ లోకానికి వచ్చి నేను మా పాపం ప్రభావ ఆ కలివరిశిలో నైన్ మీకు ప్రాణం పెట్టిన ఓ ప్రభావ మాకు అనుభవించిన తర్వా మీకు రక్షణ మార్గం ఇచ్చినారు ఆయన ప్రభావ ఎట్లా ప్రభావి భూమిని నిందించాలనే విషయం మీరు చెప్తున్నారు కానీ అవవాదంలో దాన్ని ఫెయిల్ అయిపోయినా తర్వా కాబట్టి తిరిగి మీరు లోకలికి రావట్టిచ్చి త్రవ్వ కాబట్టి ప్రవ్వా అన్ని ఎన్నో ఒక విషయాలు తర్వాత మాకు చూపించాలి పాటించండి మీరు ప్రకారం జీవించండి మాకు ఆధ్వర్య త్రవ్వా పర్వలోకి వెళ్ళిపోయినారు ఆత్మరూపుగా మా మధ్యలో ఉండి వాటి అన్నింటి బయలుపరుస్తూ ఈ రీతికి వచ్చే నడిపిస్తున్నారు ప్రభావిత సంస్థల ముందుకు పోవాలా అనేకులు ప్రభావం నీతి సభ్యులు ధైర్యంగా ప్రకటించాలా ప్రత్యక్ష ప్రభావ అబద్ధ బోధ నుంచి ఈ మతాపరం చేయించే వాళ్ళు పొందాలి ఈ చట్టం వాళ్ళకు కన్నుకు చూపించాలా ప్రభావం వాళ్ళ ఆత్మీయ అద్భుతకర ఆశ్చర్య జరిగించి ధైర్యంగా ప్రభావ ప్రేమతో మనుషులు తీసుకుని ప్రకటించాలా ప్రభావ అలాంటి బిడ్డలు మమ్మల్ని తయారు చేయడం ప్రభావం భయపడకుండా అనుమానించుకున్న ప్రభావ సమస్తం మీకే సాధ్యం ప్రభు నువ్వు అనుకున్న మాకు సాధ్యం ప్రభావ ఎందుకంటే ప్రభావ మీరు మరుపెట్టేటప్పుడు ప్రభావ మత్తి దాంట్లో ప్రభావ ఉన్నారని మీరు అన్నారు ప్రభావానికి అన్నాడు ఓ ప్రభావ ఆ వాకి ఎంతో ప్రభావ రవాణా ఎంతో గొప్పది ప్రభావైనా ఈసయ్య మీకు మార్వమునైనా ఎన్నో ఎన్నో విషయాల ప్రభావం పెట్టిన ప్రభావ వాటన్నిటిని మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి ప్రభావ వాటి మనుషులు చూపించాలా ప్రభావ ఎందుకంటే ఈ లోకస్తుల ప్రభావ మీ వాకి ప్రభావం ఆర్టిఫై చేసుకుని వాళ్ళు ఏదో గొప్పతనం అనుకుంటున్నారు కానీ ప్రభావ క్రైస్త దేవుడి బిడలు మేము తర్వాత నేను మనుషులు విధానాన్ని వాళ్ళు పాటిస్తున్నారు కాబా తిరిగి మామూలు బ్లైండ్ చేస్తున్నారు కాబట్టి అది అబద్ధం మీరు మీకు సత్యం అనేది మేము చూపించాలా మనుషులకు రైతులు కాబా ప్రత ఒక్కరు ప్రభావాలని సత్యంలోకి రావాలా ప్రతి మతస్థుల ఈ సత్యంలోకి రావాలా ప్రాభా ఎందుకంటే ఇది బైబిల్ నుంచి వచ్చింది ప్రాభా మీకు సృష్టి మీది ప్రావా సమస్త లీనం గురించింది వాళ్ళు తీసుకున్నారు అది కాబట్టి నేను ప్రభావం మాకు చూపించినారు మేము అనేకులు సహాటంగా ప్రభావ ప్రేమ ప్రీతిని చూపించాలా ప్రభావ అనేకులు పట్టి నటించాల ప్రభావం అలాంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తాగేసి వైరస్ బాధితులందరినీ ప్రభావ మీరు స్పష్టపరిచి వైరస్ భయంకరంగా ఉద్యోగిస్తున్న ప్రభావ మీరు మమ్మల్ని కాచి కాపాడండి ప్రత్యక్ష స్పష్టపరిచిన త్రవ ఆయన ఇసుక మీ మధ్య ఉన్న మీరు అన్నారీ ప్రభావ జాగ్రత్తగా జీవించాలా ప్రవ ఆ ఉగ్రత నుంచి వాళ్ళు ప్రకటించుకోవాలి ప్రవా ఓ ప్రభావ మీరు సత్యను ప్రకటించాలర్థం చేసుకుని ఆ మహాబాబుల నుంచి వాళ్ళు రావాల ప్రభావ ఒక ప్రభావ లేకుండా దాని ప్రతి దుస్థితి మీకు పడుతుందన్నారు ప్రభావ సకౌంట్లు గుంకులు ఉన్నాయి ప్రవా వాటిని గుడిపించాల ప్రభావ నైనా ఏ రీతిగా నడిపే ప్రభావ మీరే మమ్మల్ని నడిపించండి మీ ఆత్మకాలను నడిపించండి సాయం చేయండి ఆటంకాలు కొట్టి వేసి ప్రభావ మీతో పర్శుభాత్మక జరిగించండి ఓ ప్రభావంలో కొత్త బెదర్స్ ప్రభావ జీతాల ప్రవాణా తల్లి తల్లి మీరు గొప్ప కాయల జీతాలను జరిగించిన ప్రభావం బలంగా వాడుకోవాలి వాళ్ళు పని వాటిలో బిజినెస్ అన్నింటిలో ప్రభుత్వ మీరు ఘన విద్యమని ప్రభావ పని మీరు మాకు అర్థం చేసినట్టు తర్వాత అది మీరు సంపూర్ణంగా దాన్ని కొనసాగించుకోవాలా నా దేవాలందరినీ అన్ని విషయాలు మేము పనులు ఉన్నాడు ప్రభావ మాకు ఇచ్చిన పరిచయం కాపాడుకోవాలి అన్నిటిని మేము చూపించాలా మనుషులకి మమ్మల్ని తాగేసి పథకాలను ఆక్షదించిన పథకాలను గురించి నూతమైన అధిశాలు నడిపించి మేము మాట్లాడుతున్నారు మాకు విజయవాడ నుంచి నామాలు మేము తీర్చుకొని మీరు ఆఖరికి మనందరూ జిడ్డపరచుకోమని ఈ వాత్యం ప్రవాహ ఈ రోజు ప్రాక్టీస్ చేయాల ప్రభావాత ప్రమలు తీసుకోవాలే మాకు సహాయకులు నడిపించి ఐ విధమైన విచారణ